సాక్ష చేసిన తల్లి ఇంత వైపు సాక్ష్యం వేయించుకున్న గొప్ప చేసినా ఇవ్వ మా జీవితం చేసిన నీళ్ళు బట్టి వేసిన బాబా పంచుకోవాలి అనుకున్న వేసిన బావా మాకు తోడుగా వేసేవని వేసిన కోసం నా పేరు జాను మాది మ్యారీడ్ కూడా మాది మాది చెప్పాలి కదా పేరు అయితే ఏమైందంటే నాకు ప్రాబ్లం ఉంది నాకు అది ఎట్లా వచ్చిందో తెలియదు ఏ విధంగా వచ్చిందో తెలియదు అది దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది నాకు ఆ ప్రాబ్లం వచ్చి ఏడు సంవత్సరాలు అందులో గొప్ప విషయం ఏంటంటే నా ప్రాబ్లం నా ఇంటి వాళ్ళకి అంటుకోలేదు తెలుసా అది నాకే అంటుకొని ఉన్నది అంటే వాళ్ళకి అంటుకుంటుంది ఏమని ఉండే పెద్ద పెద్ద దగ్గరికి పోతే వాళ్ళు కూడా ఉన్నారు నీ బట్టలు సపరేట్ పెట్టుకో నీ సబ్బు సపరేట్ పెట్టుకో నీ బ్రష్ సపరేట్ పెట్టుకో ఎట్లా ఉంటుంది అట్లా అట్లాంటి మస్తు బాధపడ ఉంటుంది అండి దగ్గరికి పోయినా ప్రేమి ఎక్కువ పోయాం తీసుకుని అప్పటికి పోయినాము ఎక్కడ పోయినా దానికి ఆన్సర్ వస్తలేదు నా ప్రాబ్లంకి ఎన్ని ప్ల బ్లడ్ టెస్ట్ చేసినాము ఇక్కడ కార్ఖానకు గొదరు తీసుకోవడు ఇక్కడ రామ్నగర్ పోయినాము పప్పని కూడా రామ్నగర్ పోయినాము చాలా పెద్ద మనకు ఆన్సర్ దొరకలేదు అది ఏడు సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా ఆన్సర్ అసలు నా పైసలు సగం ఇంతకు కావాలి సగం ఏమో హాస్పిటల్ పెట్టుకోవాలి ఏది కొన్నట్లేదు ఏం చేసినట్టు లేదు ఎప్పటికి ఇట్లా అయిపోతున్నది ఇక లాస్ట్కి మొన్న ఒక హాస్పిటల్ మొన్నచన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పిండడు అరే హాస్పిటల్లో అన్నకే ఉంచున్నాడు అయితే ఆయుర్వేద హాస్పిటల్ అది అయితే ఎక్కడ పోయినాం అక్కడ పోయినాక కూడా మనకు ఆన్సర్ దొరకతే లేదు అది ఆయన అంటున్నాడు నువ్వు డాక్టర్ ఏమంటున్నావు తెలుసా ఏం బాబు నువ్వు ఇంత ఇట్లా మాట్లాడుతున్నావు నీకు అసలు ఏం నీకు నీకు ఏం అందులేదు ఇంగ్లీష్ లా నువ్వు ఏదన్నా మాకు కోఆపరేట్ చేయాలంటే ఎట్లా కోఆపరేట్ చేస్తాం మనం తక్కువగా అది మనకి ఆయన తక్కువ అవుతుందని చెప్పాలంటున్నాయన మస్తు బాధ అనిపించింది తక్కువ ఎట్లా చెప్పాలని తక్కువైతుందని నేను నిజం డాక్టర్కి దేవిన కట్ట మనం నిజాలు చెప్తామంట తెలుసు డాక్టర్ దగ్గర అవద్దు చెప్తారా నిజ దేవిన కూడా నిజాల చెప్పి నేను అందరు నిజాన్ని చెప్పి నేను ఎందుకు ఇట్లా అని తింటున్నా అని చెప్పేసి మస్తు బావడానికి తక్కువైతే లేదు బాబు మరి నువ్వేమో నువ్వేమనుకుంటున్నావు అసలు నీ మనుషుల ఏ మందులు కావాలని కానీ కదా అని కోపం అవుతున్నావు నాకు అప్పుడే అనిపించింది నేను ఏది ఉన్నా దేని దగ్గర ఎక్కువసేపు టైం పెట్టా నాకు బాగుంది తిక్కుంటే దేని దగ్గర టైం ఎక్కువ పెట్టా తక్కువనే పెడతానండి ఎంత భావన ఉన్నా సరే తక్కువనే పెడతాను ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను జస్ట్ రెండు వారాలు అవుతుంది నిర్ణయించుకోండి ఆ రెండు వారాలు నిర్ణయించుకోవాలి వచ్చానండి ఇంటికి వచ్చాక ఎప్పుడో అదే నైట్ కూర్చొని చెల్లె జరుగుతుంది ఎప్పుడైనా నాకు నిధులు వస్తే కళ్ళకి మిక్కు పడి పెట్టుకొని ప్రారంభించడం చెప్పి చెల్లెలు కూడా అట్లా చెప్పి అట్లా నిర్ణయించుకున్నా నేను మనమంటే దేవుని దగ్గర అడగలంట ఫస్ట్ కదా దేవి దగ్గర ఫస్ట్ బయటికి వెళ్ళాలి అప్పటి నుండి నుంచి ఆ రోజు నుంచి స్టార్డీ చేసిన ఇంట్లోనే ఆ స్టాడీ చేసిన రెండు రోజులకైనా దేవుడు ఆన్సర్ ఇచ్చిండు ఏమైనా ఆన్సర్ ఇచ్చిండంటే ఇట్లా పండుకున్నాం అందరం పండుకుంటే ఒక వచ్చి మాట్లాడుతుంది తోటి నాలో ఉన్న దయము బయటికి వెళ్ళి మాట్లాడుతుంది సార్ ఇన్ని రోజులు మీరు దేవుల్లో మీలో ఒక దయ్యం ఎట్లా వచ్చిందని అందరం కానీ ఎవరు ఎవరికైనా ఆవరిస్తుంది తెలుసా అది దేవుల్లో లేకపోతే ఎవరైనా చోధిస్తుంది అది ఏ నేను బాగా పడడం మళ్ళీ జస్ట్ రెండు రోజులనే మళ్ళా నాకు దేవుడు ఆన్సర్ ఇచ్చింది తెలుసా ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే మళ్ళీ ప్రే చేసి పండుకున్నాను అని పండుకుంటే అది నాలుగు నుంచి బయటకు వెళ్ళిపోయింది అది బయటికి వెళ్ళిపోయి ఒక పారువాడ గోడ పెద్ద గోడ ఉంది ఆ గోడలకి ఆ గోడ ఎట్లుందంటే తెల్ల తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఎట్లుంటాయి శరీరానికి మన శరీరం ఎట్లుంటుందంటే బూజి బూజుగా ఉంటుంది ఇట్లా గోకితే ఎట్లా వస్తుంది అసలు గోడ ఉంది పెద్ద గోడ ఆ గోడలోకి వెళ్ళిపోతుంది నాలుగు నుంచి ఆ వెళ్ళిపోతుంది ఇది ఎందు నాలుగు ఇట్లనే చూస్తున్నాను నేను అదే అంటే నా ఎమ్మడి వస్తుందేమనుకుంటాను నేను అది వస్తుంది నాలుగు నుంచి బయటికి వెళ్ళిపోతుంది అది అప్పుడే ఆ నిద్రనే నేను తెలిసా దేవుడు ముట్టినది కానీ చాలా అనుకోండి నేను అప్పుడు నాకు ఏడు సంవత్సరాల నుంచి నాకు మెత్త షెడ్ తప్ప ఏ షెడ్ వేసుకోనికి రాకపోతుంది నాకు ఒక గడ్డి పోస్త దురదొచ్చేస్తుండేది ఒక ఆకు తెంపితే దురదొచ్చేస్తుండే అట్లీస్ట్ ఒక చింతకాయ ఉంటుంది కదా ఆ కాయ ఎంపాలని కూడా భయపడుతుంది తెలుసా నేను ఎప్పుడైనా ఆండి ముందుగా అది ఇది ఉంటుంది కదా అది కూర్చోమంటే భయపడుతుంది నేను అక్కడ టోటల్ అక్కడ కదా కానీ ఏమైంది ఇక్కడ దేవుడు ముట్టిండి తెలుసా లేకపోతే అట్లా అయిపోతుంది ఆ గొడవలకు అయిపోతుంది ఏ ఆధారణం ఉండకపోతుంది అట్లా అట్లా ఉండేట్లా ఉంటుంది భయంకరంగా ఆ గొడవకి ఎన్ని మచల మసలు అది కాలం ఉంటుంది గోడ సాఫ్ట్ గుడి ఎట్లా ఉంటుంది గోడ మనం జీవితం కూడా అట్లే మనము దేవుని అడగాలంట ఫస్ట్ నేను దేవుని దగ్గర ఎప్పుడు మేలుకొస్తే ఇప్పుడు లేస్తున్నా తెలుసా ఇప్పుడు రెండు గంటలకు మేలుకు రెండు గంటలకే నాలుగు గంటలకు మేలు కోసం నాలుగు గంటలకే ఎప్పుడు అడగాలంటే అప్పుడు లేస్తున్నా పేడి చేస్తున్నా అట్లా దేవుడు ముట్టి అది నాలుగు బయటికి వెళ్ళిపోయింది నేను పోతున్నా అది వెళ్ళిపోతుంది నేను ఇక్కడ అక్కడ వెళ్ళిపోతుంది అలా గొడవలకు వెళ్ళిపోయింది ఇట్లే గొడవలకు వెళ్ళిపోయింది తెలుసా ఆ గోడ పలగోడలే ఏం కాలేదు గోడలోకి వెళ్ళిపోయినది దేవుడు దాన్ని పంపిస్తున్న వాళ్ళ నుంచి అది మళ్ళీ రావద్దు మా దేవి ఏం చేయాలి మనము పాఠంలో మనం వాక్యముగా వాక్యంలో గడపాలా మనం వాక్యం నుండి సేవ చేయాలి మనం ఇతరులకు సేవ చేయాలి మన జీవితంలో చేసిన కార్యాలంట ఇతరులు చెప్పుకోవాలి మనం కదా చెప్పుకుంటే ఎప్పుడైనా మనకి జరిగిన నేళ్ళు వాళ్ళకి చెప్పుకుంటే మనం బాగుపడతామంట వాళ్ళు రక్షణలకు వస్తున్నారు అంటే దేవుడు ఎనిమిది సంవత్సరం నుంచి అని బాగుంటా వయస్ కూడా పోయినావు అన్న తోటి అక్కడ కూడా చెప్పిన అన్ననికి ఇలా ప్రాబ్లం ఉందంటే అంట అన్న అన్నాడు నువ్వు ఆ వస్తువు తీసుకువస్తున్నావు బీరకాయలు గాని ఆనంకాయలు కానీ ఈ ఎక్కువ తినాలి ద్వారా అంటే ఏ వస్తువులు తిన్నా తగ్గుతలేదు మనకు అది కదా మనం వెంట దేనిలో గడపాలంటే ఏమున్నా సమస్తం ఎరిగినవ్వడం అది కదా సమస్తమైన చేతిలో ఉందంట మనం ఏం అడిగినా ఇస్తే మనం లేచు అడిగితే మనం ఏమి పొందుకోవచ్చు కదా ఏ విషయమైనా సరే మన ఎంత విషయం అయినా సరే మన అప్పుల విషయమైనా సరే ఏ విధమైన సరే పొందుకోవచ్చు తెలుసా దేవుని అడిగితే అప్పటి నాకు మూడు రోజుల నుంచి ఎంత రిలీఫ్గా ఉంది తెలుసు అన్నది మూడే రోజులు అయినా అప్పుడు అసలు నేను ఎంత బాగున్నా మనుషులతో ఇంట్లో మంచిగానే ఉంటా నేను ఉంటతో కష్టపూస్తానని ఏమి ఉండదు నాకు ప్రశాంతంగానే ఉంటాను ఆంటికి చెప్పా అక్కకి చెప్పా ఎవరికి చెప్పనే దేవుని అడగల ఫస్ట్ మనం దేవిని అడిగినా అప్పుడు మనం షేర్ చేసుకోవాలి దేవుడు అడగడానికి సమాధానం ఇస్తుంది కదా ఎవరికి చెప్పినా సమాధానం దొరకదు మనకి దొరుకుతాయి కానీ అది మనస్ఫూర్తిగా దొరకదు అది వాళ్ళే ఉన్నంతసేపు చెప్పిపోతారు కానీ మనస్ఫూర్తికి రావాలంటే దేవిని అడగల మనం దేవిని అడితే మనం విడుదలంటా మనకి ఎంతో ఎంతో మంది దాదాపు చెప్తానుంటారు సాక్ష్యాలు ఆ సాక్ష్యాల మనం బలపడి మనం కూడా మన జీతాలకు పొందుకోవాలి నాకేమన్నా డౌట్ వచ్చిందంటే అరే ఆంటీ అడిగితే దేవుడు మాట్లాడుతుండే నేనడితే మాట్లాడా దేవుడు అనే డౌట్ వచ్చింది తెలుసా నాకు ఆంటీకి అదే మాట తెలుసా ఆంటీ మీ అందరు అడుగు నాకెందుకు ఇలా అంటే నేను కూడా దేవుని నేను దేవునితో మాట్లాడతా అని చెప్పేసి అట్లా నిర్ణయించుకుని నేను అట్లా మనం దేవుడిలో గడుపుతున్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధలు ఉన్నా పూర్తాయను కదా కదా బాబు కూడా రితుకు శోధన ఒక శోధన ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు ఆయన కిడ్నాప్ చేసి కదా మళ్ళీ నేను ప్రార్థన చేసిన పొద్దులేసి వాడని ఆ శోభను కొట్టిపోయి వెళ్ళాలని శోదన కొట్టిపోయి వాడాలి కొట్టివే పడితే కూడా అది మనం దేవునిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కదా దేవుడు ముట్టిండు బాబుని కూడా దేవుడు ముట్టిండు అక్కడ కావాలని సాక్షి నేను పెంచున్నా